అదే ఆయన కర్మలను ఏం చేస్తారండి హౌ కెన్ హీ డూ కర్మ ఆయన కర్తే కాదు కదా అథంస పురుష హంతి కం ఘాతయతి అనే ఆక్షేపాన్ని చెప్తుందే గాని కర్మలని చేయమని చెప్పదు కాబట్టి ఇంతటి తేడా జ్ఞానికి అజ్ఞానికి మనకి స్పష్టంగా కనపడుతోంది తస్మాత్ విశేషిత్య అవిక్రయాత్మదర్శిన విదుష అధికార కాబట్టి తెలింది ఏమిటంటే విశేషిత్య పైన చెప్పిన ప్రత్యేకత గలవాడు ఏమిటండి ఆ ప్రత్యేకత అవిక్రియాత్మదర్శిన ఏ రకములైన వికారములు లేని ఆత్మస్వరూపము తెలుసుకున్నవాడు ఆత్మస్వరూపంలో వికారము అంటే కర్తృత్వ భోక్తృత్వములే నేను కర్తని అని అనుకోగానే వికారములే నేను భోక్తని అని అనుకోగానే వికారం మీరు హాయిగా కూర్చొని ఉన్నారండి ఏ రకమైన చలనము లేకుండా మనస్సు సత్వగుణ ప్రధానంగా నిశ్చలంగా ఉందనుకోండి ఇప్పుడు మీరు కర్త భోక్త ఏది కాదు ఆ రజోగుణం ప్రవేశిస్తుంది ఆ సత్వగుణం జారిపోతుంది రజోగుణం ప్రవేశిస్తుంది అజోగుణం ప్రవేశించగానే భోక్తృత్వం వస్తుంది ఏమిటి భోక్తృత్వం ఏమిటి భోక్తృత్వం అంటే ఇంక ఎలాగో చచ్చిపోతాం కదా కొద్ది కాలం తర్వాత స్వర్గానికి వెళ్ళినట్లయితే అక్కడేవో భోగాలు ఉంటాయి వాటిని అనుభవించచ్చు అని అనిపిస్తుంది అనిపిస్తుంది కదా అనిపిస్తుంది అనిపించగానే అదే భోక్తృత్వం ఉంటుంది వేరే భోక్తృత్వం ఉంటుంది సో ఆ భోక్తృత్వం రాగా ఆ అది రజోగుణం భోక్తృత్వంలో ఎప్పుడైతే పడ్డాడో వెంటనే కర్తృత్వం సో ఈ విధంగా స్వరూపంలో లేని కర్తృత్వ భోక్తృత్వాలు రజోగుణం చేత అజ్ఞానం చేత పడతాయి ఈ సత్యం తెలుసుకున్నవాడికి వివేకం గలవాడికి ఈ కర్తృత్వ భోక్తృత్వములు రజోగుణముతో నిండిన మనస్సు యొక్క కల్పనలు తప్పిస్తే నా స్వరూపంలో ఇవి లేవు అవిక్రియ ఆత్మదర్శిన ములు లేని ఆత్మస్వరూపము తెలుసుకున్న ఆ ప్రత్యేక వ్యక్తి విశేషత్య విదుషడు జ్ఞాని ఏ జ్ఞానే కానక్కర్లా ముము ఆ జ్ఞానమును పొందవలననే సాధనా మార్గంలో ముందుకు వెళ్ళిపోతున్నవాడు మోక్షకామి ముముక్షు అంటే మోక్షమును కోరువాడు మోక్షము అంటే అర్థం ఏంటో తెలుస్తుందండి ఫ్రీడమ్ అని అర్థం కోరువాడు మనిషి స్వాతంత్ర్యాన్ని కోరటం చాలా కష్టమైన విషయం ఫ్రీడమ్ని మనిషి కోరుకోడు మనిషి ఏం చేస్తారంటే బందీగా ఉండటానికి ఇష్టపడతాది తప్పించి ఫ్రీడమ్ను కోరుకోడు ఉదాహరణకి ఇప్పుడు జైల్లో పెట్టారనుకోండి ఒక అతన్ని పది సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అనుకోండి ఆ తర్వాత ఒక రోజు పొద్దున్నే ఆ జైలును పిలిచి ఏమో నీ అకౌంట్ ఎందుకు ఇవ్వ నీ మూట ముళ్ళే ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళు అంటే వాడు ఆశ్చర్యపోతుంది ఏంటాడు బాబు నా మీద దయలేదా మహాత్మా ఎందుకు అలా చేస్తున్నారని బాబు బాధపడుతున్నాయి అంటే అప్పుడు ఆ జైలు అంటాడు నిన్ను ఇంక ఇక్కడ అట్టబెట్టడానికి రూల్ లేదురా బాబు నీకు ఏదైనా సహాయం కావాల్స్తే నేను చేస్తా కానీ జైలు బయట జైలు లోపల మాత్రం కాదు నడు నడు అని బయటకు పంపిస్తే వీడిని వాడిని తోస్తే కానీ వాడు బయటికి రాడు ఎందుకంటే జైల్లో వాడు ఒక సెక్యూరిటీకి అలవాటు పడతాడు ఒక సెక్యూరిటీ ఉంటుంది అది దానికి దాని నుంచి బయటకు వచ్చేస్తే సెక్యూరిటీ లేదు విశాల ప్రపంచంలోకి వచ్చేస్తే ఇప్పుడు వాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు జైల్లో ఉంటే ఎక్కడికైనా వెళ్ళాలి కుదరదు వాళ్ళు చెప్పిన చోటకి చెప్పిన టైంలో వెళ్ళాలి జైలు నుంచి బయటకు వచ్చేస్తే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మొత్తం విశాల ప్రపంచమంతా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే ఆ ఆ స్వాతంత్ర్యాన్ని వాడు తట్టుకోలేదు కాబట్టి మనం అటువంటి వాడు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో మకాన్ చేస్తున్నాం అనుకోండి ఢిల్లీ వెళ్ళామనుకోండి ఢిల్లీ వెళ్ళేమే గాని మళ్ళీ వచ్చేస్తాం వెనక్కి ఢిల్లీ వెళ్ళాము ఇంక వెనక్కి వచ్చేస్తాం ఊకే దేహము దేహము రైలు మోసుకెళ్తుంది కాని మనస్సు దేహాన్ని రైలు మోసుకెళ్తుంది అంటే ఎలా మోసుకెళ్తుంది అంటే ఇప్పుడు ఇదో ఒక రబ్బర్కి ప్రతి లాలు ఆగినట్టే లాలు ఆగుతుంటే ఆ మూలం నుంచి అలా దూరంగా వెళుతోందే కాని మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ఆ రబ్బర్ ఉంది కదా వెనక్కి వేగంగా వచ్చేస్తుంది అలాగే ఢిల్లీ వెళ్తూ ఉంటాము కానీ రిటర్న్ టికెట్ మన దగ్గర ఉంటుంది తర్వాత విమానం ఎక్కేపుడు రిటర్న్ టికెట్ లేకపోతే రిటర్న్ డేట్ ఉంటుంది సన్యాసం తీసుకుందుకు వెళ్తారు హృషికేశ్ కొంతమంది వెళ్ళేప్పుడు చెప్పి వెళ్తారు ఏమండో నేను ఫలానా రోజుకు వచ్చేస్తాను రెడీ చేసేట చెప్పి హృషికేశ్ వెళ్ళి సన్యాసం తీసుకుని ఆ డేట్ అవగానే వచ్చేస్తాను కాబట్టి స్వాతంత్ర్యము అనేది అది చాలా కఠినమైన విషయం నిప్పుతో చెలగాటం అది స్వాతంత్ర్యమును తట్టుకోలేమ్మా మనకంత ఫ్రీడమ్ మనకి ఇష్టం ఉండదు కానీ ఒకవేళ మీకు ఆ ఫ్రీడమ్ కావాలనుకుంటే ముకెటువంటి ఫ్రీడమ్ కావాలంటే ఏ బంధాలు లేని పూర్ణ స్వాతంత్ర్యం కావాలి అంటే ఉదాహరణకి నేను ఒక కుటుంబానికి చెందిన వాడను అంటే మరి బంది కానయేగా అది నాకు ఉండకూడదు నేను ఒక గ్రూప్కి చెందినవాడను కొంతమంది ఏం చేస్తారంటే కుటుంబం అనే బందీఖానా నుంచి బయటపడి ఒక గ్రూప్ ఒక కల్ట్లో ఫిక్స్ అయిపోతారు ఆ కల్ట్ నుంచి ఇటు అటు కదలలేదు ఆ ఫిక్స్ అయిపోతారు సో ఒక వ్యక్తికి అతుక్కుపోతారు వ్యక్తి బతుక్కుపోతున్నారంటే ఆ వ్యక్తి మీద భక్తి ప్రేమ అని మీకు అలా అనిపిస్తుంది అది వ్యక్తి మీద భక్తి ప్రేమ అనిపి వారికి అలాగే అనిపిస్తుంది ఆ వ్యక్తి కూడా అలాగే అనిపించవచ్చు అందరికీ అలాగే అనిపించవచ్చు బట్ దాంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే వీడు హీజ్ సైకలాజికల్ గా ఫ్రీడమ్ లేదు వీడికి ఆ సైకలాజికల్ గా వీడు డిపెండెన్సీలోనే ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తిని పట్టుకుని ఉంటే ఆ వ్యక్తి యొక్క సన్నిధిలో ఆ వ్యక్తికి చెందిన నేను అనే భావనలో a belonging sense of belonging low he has some security people are afraid a security untu andukosam ani oka cultic fix ayuntadi so uh, uh, anchethana meeku cultural la untaante unta, meer life number aipo mantaru moonu life number aipo maadikira oka lakh rupayalo okate slice number aipo aipo the meenu nikko badge ukati sta a badge petesko ఒకప్పుడు ఈ బ్యాడ్జీ అన్నది బాహ్యమనంలో మనస్సులో ఉంటుంది ఆ బ్యాడ్జి నో ఫలా నా కల్ట్లో నో మెంబర్ వి అనే బ్యాడ్జి నీకు ఇచ్చేస్తుంది ఉంటుంది బయట పెట్టుకోవడం ఊరికే పై వాళ్ళ కోసం మనస్సులో వీరికి బ్యాడ్జి ముద్రపడిపోతుంది నువ్వు నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళు స్వీడన్ వెళ్ళు అమెరికా వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మా సంస్థ యొక్క ఆర్గనైజేషన్ బిల్డింగ్ ఉంటుంది అక్కడ దాంట్లోకి నడిచి వెళ్ళిపోవచ్చు అక్కడ నీకు మకామిస్తాను నువ్వు అక్కడ భోజన చేయొచ్చు అని ఈ విధంగా అది దినాంగింగ్ వచ్చేస్తుంది అప్పుడు వాడు ఏమనిపిస్తుంది అమ్మాయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదో దీంట్లోకి వెళ్ళిపోవచ్చు ఐ బిలాంగ్ టు దిస్ కైంట్ అని ఒక గ్రూప్ బిలాంగింగ్ సైకాలజీ ఇది కూడా ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చింది హీ హ్యాస్ టు బిలాంగ్ టు సంథింగ్ ఎందుకో ఒకదానికి చెందిన వాడు నేను దేనికి చెందను నేను సర్వమునకు సర్వ బంధముల నుండి అతీతుడనైన పూర్ణ ఆత్మతత్వము అనే విధంగా ఉండటం ఆ రకమైన ఆలోచన రావడం కూడా చాలా కఠినమైన విషయం అటువంటి పూర్ణ స్వాతంత్ర్యాన్ని ఎవడు కోరుతాడో వాడికి ముముక్షువు అని పేరు అటువంటి ముముక్షువుకి వివేక జ్ఞానము ఆత్మకర్త కాదు అనే వివేక జ్ఞానం బోధించవలసినది కర్మలు కావు వారికి బోధించవలసినది ఏమిటంటే ఆత్మ అకర్త అనే జ్ఞానము ఆత్మ అకర్త అనే జ్ఞానానికే మరో పేరుంది ఆ పేరు ఏమిటో తెలుసిన సర్వకర్మ సన్యాస ఈ పదం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సర్వకర్మ సన్యాసము ఇప్పుడు సర్వకర్మ సన్యాసం చేయాలంటే ఏం చేయాలి ఇంట్లో బందీఖానాగా ఉన్నవాడు ఇల్లు విధులుపెట్టి కల్ట్కి బందీ అయ్యాడు కాబట్టి ఇల్లు విదిలిపెట్టడం కాదు కావాల్సింది సర్వకర్మ సన్యాసము అంటే ఈ బందీఖానాన్ని విధులుపెట్టి ఇంకో పెద్ద బందీఖానాలోకి వెళ్ళడం కాదు ఇక్కడి నుంచి హృషికేశ్ వెళ్ళడం కాదు హృషికేశ్ ఏమి వెళ్ళాడు వీడు రబ్బరు ఆ రబ్బరు రబ్బరు ఆ దృష్టాంతం మీకు అర్థమైందా అంటే రబ్బరు ఇలా సాగతీశాడు సాగతీస్తే ఉపయోగం దూరం వెళ్ళినట్టు అనిపించిందే కానీ దూరం వెళ్ళలేదు వెనక్కి వెనక్కి వచ్చేస్తుంది ఈ హైదరాబాద్ లో ఉన్న వాడిని హృషికేశ్ దాకా సాగతీశాడు ఏమైందంటే అక్కడికి మళ్ళీ వాపసు వస్తాయి వీడు హైదరాబాద్ విడిచిపెట్టి హృషికేష్ వెళ్ళలేదు హైదరాబాద్ నుంచి సాగి సాగి సాగి హృషికేశ్ వెళ్ళాడు మళ్ళీ వాపసు వచ్చేస్తుంది కాబట్టి సర్వకర్మ సన్యాసం అంటే అలా ఉండదు సర్వకర్మ సన్యాసం ఈజ్ నాట్ ఏ ఫిజికల్ థింగ్ ఆత్మ ఆకర్త అని అన్నది ఇప్పుడు ఎక్కడికి ఎలాగన్నది ఋషికేశ్ వెళ్తే ఆత్మాకర్త అవుతుందా లేకపోతే ఉత్తర కాశీ వెళ్తే ఆత్మాకర్త అవుతుందా కాదు ఇంట్లో ఉంటే ఆత్మాకర్త అవదా రామకృష్ణ పరమహంసం ఇంట్లో ఉండగా ఆత్మకర్త అయిందా లేకపోతే ఉత్తర కాశీ వెళ్తే కాబట్టి ఆత్మ అకర్త అని తెలుసుకునుట పేరే సర్వకర్మ సన్యాసం సర్వకర్మ సన్యాసము అంటే ఫిజికల్ థింగ్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఇస్ నాట్ ఎ ఫిజికల్ థింగ్ ఫిజికల్ గా ఇక్కడ చేసుకున్న పనులన్నీ వదిలిపెట్టి హృషికేశ్ కూర్చోడం సర్వకర్మ సన్యాసం కాదు బిల్లులు కట్టడం మానేసి అక్కడికి వెళ్ళి కూర్చోడం అంటే సర్వకర్మ సన్యాసము అంటే ఆత్మకర్త కాదు అని తెలుసుకున్నట నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ఆత్మ నేనే ఆత్మకర్త కాదు అంటే నిన్న అనుకున్నది చూడండి ఆ పక్కనే ఉంటే బండ్రాయి కర్త కాదు అన్నట్టుగా అలా కాదు కర్త అకర్తృ ఆత్మ నా స్వరూపమే దీన్నే సర్వకర్మ సన్యాసము అంటారు ఈ జ్ఞానానికి సర్వకర్మ సన్యాసం అని పేరు సర్వకర్మ జ్ఞానంతో న్యాసం కానీ ఫిజికల్ న్యాసమేం లేదు అంచేతనే చిత్త త్యాగ ఏవ సంసార త్యాగ సన్యాసం ఉంటే త్యాగం కదండి ఏమిటి త్యాగం చేయాలి చిత్త త్యాగమే చిత్తమునందు త్యాగం చేయాలి ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఉన్నారనుకోండి ఇంట్లో ఉండి ఇదిగో నేను ఈ స్త్రీకి భర్తను పురుషుల విషయం ఏం చెప్తున్నాను స్త్రీకి అలాగే అన్వయించుకుంటారు నేను ఈ స్త్రీకి భర్తను నేను భర్తనే ఆమె భార్య కాబట్టి ఆమె షీ డ్ డూ ఆల్ దీస్ థింగ్స్ టు మీ అండ్ దెన్ వీళ్ళందరూ కుమారులు కుమార్తెలు దిస్ ఈస్ దే హ్యావ్ టు డూ ఆల్ దీస్ టు మీ అంటే సో దిస్ ఇస్ మై స్టేటస్ దిస్ ఇస్ మై పొజిషన్ అని ఈ విధంగా ఉన్న వాడు అజ్ఞానయని అనుకున్నాం కదా అలా కాకుండాగా ఇప్పుడు ఈ స్థితి తప్పిపోవాలంటే ఋషి కేశ్వంతో తప్పిపోతున్నా ఈ స్థితి ఋషి కేశ్వంతో ఉసి కేశ్వంకు వచ్చని నేను వచ్చేసాను ఇక్కడికి వాళ్ళకి ఇప్పుడు నేను వచ్చేసాను ఒదిగిపోయిందని సంతోషంగా ఉన్నారు ఏమోనా ఆ అని ఇలాగండి సందేహం కూడా వస్తుంది తర్వాత ఋషి కేశ్వం ఇంజి మళ్ళీ ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏమిటి జాగ్రత్తగా ఉంటున్నారా ప్రతి నెల డబ్బులు అవి జాగ్రత్తగా తీసుకుంటున్నారా లేదా ఎలా నేను ఈసారి వచ్చినప్పుడు ఒకసారి బ్యాంక్ పుస్తకం చూపిస్తాను మెరుగుతుంది ఇది దాంట్లో సర్వకర్మ సన్యాసం ఏమైనట్టే అక్కడికి అలా అది కాదు పాయింట్ ఇంట్లో ఉంటుండగానే నీవు ఆత్మ నువ్వు సర్వకర్మ సన్యాసం పని కట్టుకుని దీన్ని త్యాగం చేస్తాను దాన్ని త్యాగం చేస్తాను అలాగే కాదు త్యాగం చేయడం ఆత్మ అకర్త అభో అనే సత్యాన్ని తెలుసుకుంటే అన్ని త్యాగం అయ్యే ఉన్నాయి కొత్తగా త్యాగం చేయాల్సింది ఏం లేదు దేని స్థానంలో అది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాము ఆ పక్కన బీరువా ఉంది ఇప్పుడు బీరువాని త్యాగం చేయాలంటే ఏం చేయాలి దీన్ని ఉదాహరణ ఎత్తుకుని మనుషులు పోసుకొచ్చి ఉదాల మీద ఎత్తుకుని రోడ్డు పక్కన వారసు రావాలా ఏమన్నా ఏవే కలేదు వనస్సులో ఆ బీరువాకి నాకు ఆత్మకి ద్వారా లేదు అని తెలుసుకుంటే చాలు కాబట్టి సర్వకర్మ సన్యాసం అంటే అది ఆత్మ ఆ కర్త అని తెలుసుకోవాలి దాన్ని తెలుసుకోవటానికే వీటికి యోగ్యత ఉన్నది ఈ ఆత్మానాత్మ వివేకము గలవానికి తర్వాత ఆత్మస్వరూపము తెలుసుకున్నవానికి ఆత్మకర్త తెలుసుకుంటూ ఆ జ్ఞానంలో నిలిచి ఉండటానికే వాడి ముముక్షువు కూడా అంటే అటువంటి మోక్షాన్ని పూర్ణ మోక్షాన్ని కోరదలుచుకున్న కోరుకునేవాడు కూడా టువంటి సర్వకర్మ సన్యాసానికే అధికారి దానికే యోగ్యత కలవాడు చేతనే మోక్షాన్ని కోరేవాడు ఈ కామ్య కర్మల ప్రవాహంలో పడి కొట్టుకుపోవటం అనవసరం దాంతో పెద్ద విషయమైంది చేతనే మోక్షాన్ని కోరివాడు ఎప్పుడు కూడా ఆ భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటూ ఉండటం ఆ బెంగతోటి కర్మల్ని చేస్తూ ఉండటం తర్వాత తన ఎందు లేని కర్తృత్వాన్ని ఆపాదించుకుని కర్మల్ని చేయటం ఇదంతా కూడా మోక్షాన్ని కోరేవాడు యొక్క లక్షణాలు కావు మోక్షాన్ని కోరేవాడు అకర్తగా నిలిచి ఉంటాడు కర్మలు అవుతాయి కర్మలు చెయ్యరు చేసేవాడు కూడా నేను చేస్తున్నాను అని అనుకునేప్పుడు కర్మల్ని ఎవడూ చేయడు కర్మలు జరుగుతాయి హ్యాపీ అంటే అంతేకాదు యాక్షన్స్ నేను చేస్తున్నాను అనుకోవడం పొరపాటు ఏ ఒక్క కర్మ యాక్షన్ పూర్తవాలన్నా టెన్ థౌజండ్ ఫ్యాక్టర్స్ కలిసి వస్తే ఒక యాక్షన్ పూర్తాయి ఆ టెన్ థౌజండ్ ఫ్యాక్టర్స్లో ఈ కర్మను చేసేవాడని నేను అనే సంకల్పం ఉన్నదే అది ఓన్లీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆ ఆ సంకల్పం కూడా అజ్ఞాన అజ్ఞానం మీద ఆధారపడి కాబట్టి కర్మలు అవుతాయి తెప్పిస్తే కర్మల్ని చేయరు అన్నం నేను వండుతున్నాను అని అన్నం నేను వండుతున్నాను అన్నం అనేది అది అజ్ఞానం అన్నం వండబడినది అన్నం నేను వండుతున్నాను అన్నది అజ్ఞానం అన్నం వండడంలో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ లో ఈ నేను వండేవాడిని అనేది ఒక పెసరంత పెసరంతా అజ్ఞానం చేతన దేహ అధ్యాసం ఉండాలి దేహమే నేను అప్పుడు అన్నం వండు కాబట్టి ఈ కర్మల్ని నేను చేస్తున్నాను అని అనుకుంటే అంత మహాభారం అదే కారణంగా అలా అనుకోవడం మానేసి మీరంతా ఈశ్వరుని అధికంగా నడుస్తుంది అలా అనుకోకండి అసలు కర్మల్ని చేసేవాడిని నేను మీరు అనుకోలేదనుకోండి మీకు ఆ కర్మ బరువు అని కూడా అనిపించాలి ఏ క్షణంలో అయితే నేనే చేసేసుకున్నాను ఇది అని అని అనుకున్నారో క్షణంలో చేయలేదు ఒక ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఒక ఒక అమ్మ ఊరుస్తోంది హాల్ని ఊరుస్తోంది పెద్ద హాలు చీపురు కట్టు పట్టుకుని నడువు ఉంచి ఊడచాలి నడు చాలా కఠినమైన కార్యం అది ఆ హాలు ఊరుస్తోంది చక చక చక ఊడుస్తుంది ఊరిచి ఈ తుక్కంతా వైపు ఉపవేసుకుంటూ వస్తారు కదా ఊడచడంలో సగం వచ్చేపటికి అలా లేచి నిలబడింది ఒకసారి నడువు నొప్పి లేచి నిలబడి మళ్ళీ తర్వాత ఊడవడం కోసం పక్క గదిలో మిగతా లేడీస్ అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతున్నారు వెంటనే ఎవర్రా మీరేమో హాయిగా కూర్చుని కబురు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారా ఈ పనంతా చేయటం నా భారమా నా బరువు నా పనా ఇది నేనైనా చేసేది పని అంతా అని అనిపించింది వెంటనే చీపురు అక్కడికి లేచ అంతకుముందు చేసినప్పుడు ఈ మాట అనిపించలేదు కాబట్టి కర్మ అయిపోయి కర్మలు అవుతాయి కాబట్టి నేను చేస్తున్నాను అని మీరు అనుకుంటే ఆ కర్తృత్వ భావన మహాభావం ఇంకా చేయలేరు మీరు ఆ పని దానికి కంపారిజన్స్ వచ్చేస్తాయి వాడు నాకంట తక్కువ నాకంటే ఎక్కువ నాకు ఏమి లాభం దీనివల్ల వాట్ ఈజ్ ఇట్ ఫర్ మీ అని ఈ భోక్తృత్వం వచ్చేస్తుంది ఆ కర్మ మీకు బరువు అయిపోతుంది ఆ సపోజ్ అక్కడ కాఫీ తాగి వాళ్ళు ఎవ్వరూ లేరనుకోండి ఆ సమయంలో లక్కీగా ఎవరూ లేరనుకోండి అవి చక్కగా ఫినిష్ చేసేసి నేను ఇంత పని చేశానని ఊహ కూడా రాదా మీకు అలా ఉంటుంది కాబట్టి కర్త ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది అత ఏవా భగవాయణ సాంఖ్యాన్ విదూష అవిదూష కర్మిణ ప్రవిభజ్యే నిష్టే గ్రాహయతి జ్ఞానయోగేన సాంఖ్యా కర్మయోగేన యోగినా అేతనే నారాయణ భగవానుడు అతయేవ భగవాన్ నారాయణ నారాయణ భగవానుడు అంటే శ్రీకృష్ణుడే నారాయణ భగవానుడు ఏం చేశాడంటే మొత్తం జనాల్ని రెండు వర్గాల కింద రెండు గ్రూప్స్ కింద విభాగం చేశాడు అంటే రెండు పార్టీలు పెట్టాడని కాదు ఇదికే విషయం తెలియడం కోసం ఇద్దరినీ ఒకే మార్గంలో తీసుకుపోతాడు కానీ వాళ్లకు ఉండే యోగ్యతని బట్టి రెండు భాగాలు చేశాడు ఏమిటా రెండు భాగ్యాలు సాంఖ్యాన్ విదూష ఆత్మ అనాత్మ వివేకం గల వాళ్ళు అంటే కర్తృత్వము అనేది దేహాదులయందు ఉందే కానీ ఆత్మయందు లేదు ఆత్మ అకర్త అనే వివేకం వాళ్ళు వాళ్ళకి విదుష వివేక జ్ఞానం గల వాళ్ళు వాళ్ళకు పేరు పెట్టాడు సాంఖ్యులు అని పేరు అంటే కపిల సాంఖ్యం వాళ్ళు కాదు సంఖ్య అంటే జ్ఞానం జ్ఞానము గలవారు అనభిప్రాయం సాంఖ్యులు అని పేరు తర్వాత అవిదూష కర్మిణ మేము కర్తలము కర్మ చేసుకుని పుణ్యం సంపాదించుకుని భోగాలను అనుభవిస్తాము అని అనుకుంటూ వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు కర్మిణ వాళ్ళ వాళ్ళు ఆత్మస్వరూపం తెలిసిన వాళ్ళు కాదు అవిదూష వాళ్ళని ఇంకో వర్గం చేసింది ఇప్పుడు ఇద్దరికీ ఒకే రకంగా బోధించకూడదుగా మరి తేడా ఉందిగా ఇద్దరికేను ఇద్దరికీ ఒకే రకంగా బోధిస్తే ఉపయోగమైనట్టు దానివల్ల ఇప్పుడు తొంభై ఐదు మార్కులు వచ్చిన వాడిని సీట్ ఇచ్చారు ఇరవై ఐదు మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాడిని రిజర్వేషన్ కేటగిరీలో పాస్ చేసి వాడికి సీట్ ఇచ్చారు ఒకే టీచర్ వచ్చి పోషిస్తాడు అది ఏం సక్సెస్ అవుతుంది సక్సెస్ కాలేదంటే ఆశ్చర్యం ఏంటి ఎలా సక్సెస్ అవుతుంది మౌలికమైన దోషం వచ్చి కదా కాబట్టి ఏం చేయాలంటే ఈ తొంభై మార్కులు వచ్చిన వాడి స్థాయికి వీడిని తీసుకొచ్చి అంత స్థాయికి కాకపోయినా ఒక లెవెల్కి ఈ ముప్పై మార్కుల వాడిని అరవై మార్కుల లెవెల్ కి తీసుకొచ్చి వదిలిపెట్టాలి దాంట్లో ఆ లెవెల్ దాకా వాడిని తర్ఫీద్ ఇచ్చి అప్పుడు వదిలిపెట్టాలి అంతేగాని అందరినీ కట్టగట్టే ఒకే చోట కూర్చోబెట్టి పాఠం చెప్తే ఎవరు బాగుపడతారు దీంట్లో కాబట్టి తర్ఫీద్ ఇచ్చి మీరు వదిలిపెట్టాలి అలా చేస్తారు ఇప్పుడు పిల్లలు పాఠం చెప్పేపుడు ఏం చేస్తారంటే ఎస్ఎస్ఎల్సి వెళ్ళేప్పుడు టీచర్లు అలా చేసేవారు దీంట్లో బాగా డౌన్గా ఉన్న వాళ్ళని వేరే ప్రైవేట్ క్లాసులు పెట్టి వాళ్ళకే పెట్టివారు ఈ బాగా చదువుకుని వాళ్ళని రానిచ్చేవారు కదా ఆ క్లాసులు వాళ్ళకి కొంత పూర్వ స్టూడెంట్స్కి వేరే క్లాసు పెట్టేవారు రాత్రిపూట పెట్టి వాళ్ళని కొంచెం తోమి వాళ్ళని తయారు చేసి అప్పుడు మెయిన్ స్ట్రీంలో వదిలిపెట్టడం అప్పుడు అన్ని ఇప్పుడు చేపలని నదిలో వదిలిపెట్టాలంటే పిల్లలన్నీ తీసుకెళ్ళి నదిలో వదిలిపెట్టి చచ్చిపోతాయి వాటిని వేరే కొంచెం పెంచి ఒక వయస్సు వాటికి ఒక శక్తి తర్వాత నదిలో వదిలిపెడతారు అలాగే వెల్లర్నెస్లో విదిలిపెట్టాలంటే జంతువుని దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చి వెల్లర్నెస్ లో విదిలిపెట్టారు అది పుట్టిన మనిషినే వెల్లర్నెస్లో విలుపెడితే చచ్చిపోతుంది కాబట్టి అలాగే ఇప్పుడు అజ్ఞానులు మేము కర్మలు కర్తలం అనుకునేవాళ్ళు జ్ఞానులు ఆత్మకర్త కాదనే ఒక వివేక జ్ఞానం గల వాళ్ళు ఇద్దరికీ ఒకే బోధ చేస్తే శాస్త్రం అది తెలివితేటలైన పని కాదు కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే రెండు కింద విడగొట్టాడు విడగొట్టి ఏం చెప్పాడంటే జ్ఞాన యోగేన సాంఖ్యానం ఈ సాంఖ్యులు ఉన్నారే వీళ్ళు ఆత్మజ్ఞానము అనే మార్గంలో ముందుకు వెళ్ళిపోతారు కర్మ యోగేన యోగిన యోగులంటే కర్ములు కర్మిణ అంటే ఆత్మస్వరూపముని తెలియని వారు నేను కర్త భోక్త అనుకునే వాళ్ళు వీళ్ళని వీళ్ళకి వీళ్ళు కర్మల్ని ఎలాగూ చేస్తారు ఆ చేసి కర్మల్ని చేసి పద్ధతి మార్చారు ఇప్పుడు ఎలా చేస్తున్నారు కర్మలని కరడుగట్టిన స్వార్థంతో చేసుకున్నారు కర్మలు కరడుగట్టిన స్వార్థం అంటే ఇంకా మళ్ళీ తిరుగులేని స్వార్థం ఎంత స్వార్థం అంటే ఇప్పుడు నేను చూశాశ్చర్యపోతూ ఉంటాను నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్తే ఆ యజమాని నౌకర్ని పిలిచి స్వామీజీకి కాఫీ తీసుకురా అని కురమాయించాడు ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే ఆయన దృష్టిలో ఆయన నౌకరు భేదం ఉంది కానీ నా దృష్టిలో భేదం లేదు నాకు ఇద్దరూ ఒకటే నాకు కాఫీ కావాలి దట్ ఈస్ మై ప్రాబ్లం సో కాఫీ కావడం ముఖ్యంగా వాడు తెచ్చాడా వీడి తెచ్చాడా ఈ సమస్య నాకేం లేదు సరే ఆ నౌకర్ నా చేతికి కాఫీ వాజ్ గుడ్ అండ్ ఐ వాజ్ హ్యాపీ ఇన్ఫాక్ట్ కాఫీ భోజనం దగ్గరకు వచ్చేప్పటికి మీరు యజమాని కంటే కిచెన్ లో ఉండి వండి కొట్టుకుంటేనే శ్రేష్ఠం ఈ యజమాని వేస్ట్ ఎందుకు యజమాని యజమాని అడ్డు దిస్ ఈస్ క్లీన్ ఆపరేషన్ అంటే కనెక్షన్ కూడా పెర్ఫెక్ట్ గా ఉంది అయితే దురదృష్టం ఎక్కడొచ్చిందంటే ఈ కాఫీ తీసుకొచ్చిన కుర్రాడు బుద్ధిమంతుడు చాలా మంచి కుర్రాడు అది నాకు కుడి చేత్తో ఇవ్వడానికి వదిలే ఎడంత అది మేన్ రోల్ లేదు నాకు ఆ తేడా లేదు నేనంతా ఉన్నత స్థాయికి చెందిన వాళ్ళు కాదు నేను సింపుల్ మనిషినే మీరు కుడి చేత్తో ఇచ్చారు ఎడన్ చేత్తో ఇచ్చారు ఈ ఈ సిద్ధాంతం అంతా నాకేక్కడ నాకు మీరు ప్రేమతో ఇచ్చారు చాలు నేను తీసుకుని తాగేసుకున్న అప్పుడే ఆ యజమాను దూరం నుంచి చూశాడు చూసి పరిగెత్తుకుని వచ్చి అతన్ని కొట్టినంత పనిచేసాడు ఆ ఫిజికల్గా కొట్టలేదు నేనున్నాను కాబట్టి కొట్టలేదు లేకపోతే కొట్టేసేవడు స్వామీజీ గుడి చెప్పు ఇస్తావాడని చెప్పు ఇస్తావా ఐ ఫెల్ట్ వెరీ సాడ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ బికాస్ నాకు ఇచ్చి కాఫీకి ఒక మనిషికి అంతటి క్లేషం మానసికంగా చాలా క్లేశాన్ని అనుభవించి అంత క్లేషం పొందేటంటే నేను చాలా ఆయనతో అన్నా కూడా ఎందుకంటే అలా కోప్పారు నౌకర్లు మీరు మనం ఇప్పుడు అలా కోప్పకూడదు వాళ్ళని మర్యాద ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నా నక్సలైటేరియా అంతకంటే ఎక్కువ అంటే మళ్ళీ డబ్బులాట్లలో పడుతుంది ఎందుకంటే కాబట్టి సో వాట్ మీన్స్ ఇప్పుడు ఆయనకి కర్మ అది కర్మయోగం కాదు సన్యాసిని ఆరాధించే పద్ధతి అది కాదు మరి ఆయన అంత ప్రేమ గలవాడే అయితే ఆయనే తీసుకొచ్చి ఇవ్వాలి లేకపోతే నా దారిని నన్ను వదిలిపెట్టాలి సో అంచేత కర్మ చేసే సందర్భంలో కూడా ఒక యాటిట్యూడ్ అనేది ఒకటి నేర్చుకోవాలి సన్యాసికి ఒక పెద్ద సింహాసనం వేసి పుచ్చబెట్టేసి ఇంట్లో వాళ్ళ మీద ధూమ్ధూములు ఆడిపోతుంటే అది కర్మయోగం ఉందది కాబట్టి వీళ్ళందరూ కర్మ ఆత్మజ్ఞానం ఎక్కడ మాట ఆత్మజ్ఞానం వద్దు ఆత్మజ్ఞానం ఆత్మకర్త భోక్త ఆయనకి చెప్తే ఆయనకి ఏం తెలీదు సో అవన్నీ వద్దు ఆయనకి ఏం చెప్పాలంటే రే బాబు మనందరం సోదరులుగా కలిసిమెలిసి ఉండడం నేర్చుకోవాలి అని ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టి కర్మయోగ లక్షణాలు నేర్పాలి దట్ ఈస్ ఇట్ ఈస్ అలాగే దేవాలయం కట్టిస్తారు కానీ పక్కన్న పక్కనున్నవాడు చచ్చిపోతున్నా కూడా ఉపకారం చేయడం తర్వాత పశువులను హింసిస్తారు దేవాలయం కట్టిస్తాడు పశువులను హింసిస్తాడు దూడకి పాలు వదిలిపెట్టడం ఆ పాలు కూడా పిండేసుకుంటాడు దూడని మలమల మాడి చేస్తాడు వెళ్ళి దేవాలయంలో అభిషేకం చేస్తాడు సో ఈ విధంగా కర్మయోగం వీళ్ళు కర్మలు చేసేస్తున్నారంటే వీళ్ళు మహాపుణ్యాతులు అయిపోతున్నారని మీరు అనుకోద్దు మీరు కపల సంవాదంలో చేసిన వర్ణనలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది లోకల్లో అలా ఉన్నారు ఓ ఓ వెయ్యి దానం ఇస్తాడు పది చోట్ల చదివిస్తాడు పేరు మైకులో మూడు చోట్ల చెక్కిస్తాడు శిలాఫలకం చెక్కిస్తాడు అంటే చెరిగిపోని విధంగా పేరు చెక్కిస్తుంది ఎందుకండి పేరు ఏదో చేసిన విసరంత దానానికి అంత పేరెందుకు లక్షలు దానం ఇచ్చేవాళ్ళు బానే ఉన్నారు సో అంటే వీళ్ళకి దానం చేసేప్పుడు కూడా ఎలా దానం చేయాలో తెలియదు కర్మ చేసేప్పుడు ఎలా చేయాలో తెలియదు అతిథి పూజ చేసేప్పుడు ఎలా చేయాలో తెలియదు కర్మల్ని చేస్తున్నారే కానీ చాలా తప్పుడు దృ దృష్టికోణంతో చేస్తున్నారు తర్వాత పుట్టలు కామ్యాలు కామనలు పుట్టలు పుట్టలు కామనలు ఇంకా ఇన్ని కామనలు అంటే ఇంకా అలా కామనలు రాక పైకి రాకమునిపే ఇక్కడ సొల్యూషన్ రెడీ మీ కోరిక ఏమిటి మా కోరిక మేము డాక్టర్లు ఉన్నారనుకోండి డాక్టర్ ప్రాక్టీస్ బాగా పెరగాలి అయితే మీకు మీకోసం ఈ కర్మ మాకు సంతానం కావాలి ఈ కర్మ మోపిల్లవాడు కావలిస్తే ఈ కర్మ ఆడపిల్ల కావాల్స్తే ఈ కర్మ అని ఈ విధంగా లిస్టు పుట్టల కింద కామనలు కామ్య కర్మలు ఎన్ని కోరికలంటే మా బావం అదేమో ఏదో వేసా కావాలి చిలుకూరు వెంకటేశ్వర స్వామి దిగ్గులైతే వేసా వస్తుంది అని అదో కోరిక అని ఈ విధంగా పుట్టల పుట్టల కోరిక ఇప్పుడు వేసా కోసం దేవుణ్ణి ప్రార్థించడం అదో పద్ధతి తప్పేం కాదు అందో తప్పేం లేదు ఇప్పుడు విశాఖపట్నం నుంచి మద్రాసు విశాఖలతో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేవాడు తిరుపతి వెళ్ళడం తిరుపతి వెంకటేశ్వర స్వామి వీసా ఇవ్వడం చిలుకూరు వెంకటేశ్వర స్వామి వీసా సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి కనబడ్డా కూడా తోసేసి ఇక్కడికి వచ్చేస్తారు సో ఇది ఈ విధంగా కర్మలను చేసే సందర్భంలో కూడా చాలా అసందర్భంగా చాలా యోగ్యంగా ఈ అంచేతనే ఈ నాస్తికులు వాళ్ళు విమర్శించడానికి కావాల్సినంత అవకాశాన్ని ఇష్టం చాలా అసందర్భంగా చేస్తున్నారు కర్మలు ఇవి ఏమి కర్మయోగంలోకి రావు కర్మలని చేస్తే ఎలా చేయాలంటే ఆ కర్మ అంతఃకరణాన్ని పవిత్రం చేసేసి మిమ్మల్ని మోక్ష మార్గంలోకి నడిపించేసే విధంగా ఉండాలి అలా ఉండాలి కర్మ చేస్తే కర్మ చేయాలి కానీ ఆ దారిలో చేయాలి కర్మయోగ అందుకోసం ఈ అజ్ఞానులు ఆత్మ అజ్ఞానులు అంటే ఏదైనా తప్పు మాట అనుకోవద్దు మీరు ఆత్మస్వరూపమును తెలియనివారు ఈ అజ్ఞానుల కోసమని వాళ్ళు కర్మల్ని చేసుకుంటారు కానీ ఆ కర్మల్ని చేసి పద్ధతిలో ఉండాలి అంతిమంగా కర్మల్ని అతిక్రమించి జ్ఞానమార్గంలోకి వెళ్ళిపోయిట్లా ఉండాలి దాని పేరే కర్మయోగము మనం చూడబోతాం ఇదంతా కూడా సో ఈ విధంగా రెండు నిష్టాలని చెప్పాడు ఈ ప్రసంగం అంతా ఎందుకు వచ్చిందంటే జ్ఞానికి అజ్ఞానికి ఇంక తేడా ఏముంది అనో దాని మీద వచ్చింది ఇంత తేడా ఉంది తర్వాత తథా చకుత్రాయా భగవాన్ వ్యాసమవంథానౌ ఇత్యా సరిగ్గా నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పడమే కాదు ఇదే అభిప్రాయాన్ని వ్యాసమహర్షి శుకుడికి మహాభారతం శాంతి పర్వంలో చెప్తాడు ఏమని చెప్తాడంటే ద్వామౌ అథ పంథానౌ అర్వాత అంతకుముందు ప్రసంగం అయింది అథా తర్వాత ద్వౌ విమౌ పంథానౌ పంథానవంటే దాదులు రెండు మార్గములు రెండు ఒకటి కర్మయోగము రెండు జ్ఞానయోగము ఏమిటి మార్గాములు రెండు చూడు నీవు నేను కర్తనే అనుకుంటున్నావా ఎస్ అవును నేను కర్తను కాబట్టి మరేమిటి నీకు భోగములే భోక్తవా నువ్వు కావాలి స్వర్గానికి వెళ్ళాలి ఇక్కడ భోగాలు అనుభవించాలి వెరీ గుడ్ నీకోసం కర్మయోగము నువ్వు ఇలా చేయటా ఇంకొకడు ఏమోయ్ నీవు కర్త భోక్తా అనుకుంటున్నావా కాదేమో అనుకుంటున్నానండి ఆత్మకర్తా భోక్త కాదనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను నేను వైరాగ్య సంప వైరాగ్యం మీద ప్రీతి ఉన్నది ఈ స్వర్గాది సుఖముల మీద నాకు పెద్ద శ్రద్ధ లేదు నేనేమో ఏకాంతంలో కొంత తపస్సు చేసుకుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఇంకోహంటి అంటాడు వయస్సుతో ఒక కాదు వయస్సుతో ఏముంది సో అలాగా అలాగ ఉంటారు కొంత యంగ్ పీపుల్ చాలా వివేకంతో వైరాగ్యంతో ఉంటారు ఒకతన్నా నాకు ఇలాంటి అనుభవాలు అవుతూ ఉంటాయి పెన్సిల్వేనియాలో ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఒక యంగ్ మ్యాన్ నా దగ్గరికి వచ్చాడు ఒక అతని వయసు ముప్పై ఏళ్ళు ఉంటాయి నా దగ్గరికి వచ్చి స్వామిజీ నేనేమో హృషికేశ్ వెళ్ళి అక్కడ కొంతకాలం శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ బతకాలనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటంటే సలహా ఇవ్వడానికి వచ్చాడు నేను అతన్ని చూడగానే ఏ పెన్సిల్వేనియాలో ఈ కుటాలో ఈ వీళ్ళ మొహం వీళ్ళు హృషికేష్ ఏం తపస్సు చేస్తారు వీళ్ళని ఒక దృష్టికోణం లాగా ఉండే అతను చూడగానే ఏం చేస్తున్నావు అంటే ఏదో ఇంజనీరింగ్ చదివా కొంతకాలం ఉద్యోగం చేయాలి ఆ తర్వాత చూడటంలే ఈ తపస్సులు ఇవన్నీ ఆత్మస్వరూపం తర్వాత చూడడంలేనా ముందు అనేసాను ఆ తర్వాత కొంత ప్రసంగాన్ని నడిచింది ఒక అరగంట ప్రసంగం అయిన తర్వాత నేనే నా మాట నేనే దిద్దుకుని ఓ హృషికేశ్ వెళ్ళని చెప్పాను ఎందుకంటే అతనిలో అంత పూర్ణమైన వైరాగ్యం అంత పూర్ణమైన వివేకం ఉన్నది నాకే ఆశ్చర్యం వివేక వైరాగ్యాలు చూస్తే అమ్మ ఎంత వివేకం అని నేనే ఆశ్చర్యప నువ్వు చాలా పుణ్యాత్పడమయ్యా నువ్వు హృషికేష్ వెళ్ళు నీకు అక్కడ చాలా బాగుంటుంది అని చెప్పాను వెళ్ళాడు హృషికేష్ అతను హృషికేశ్లోనే ఉన్నాడు ఇప్పుడు సో ఈ విధంగా మనిషిని చూడగానే తెలిసిపోతుంది కదండి కనుక దావు ఇమవు అథ పంథానం అతను నువ్వు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకునేమో అదే ఈ కర్మ చేయ అలా ఎందుకు చెప్తావు అతనికి అదే నీకు మోక్ష మార్గము నువ్వు వెళ్ళిపో హృషికేష్ అతను పెళ్లి చేసుకోడు అతను పెళ్లికి పనికిరాడు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి నేమో సినిమాకి తీసుకెళ్ళి ఉన్న వీడి వల్ల కాదు అది సో వర్కౌట్ అవ్వదు అందులో అమెరికాలో అవసరే కాదు సో తర్వాత ఉపయోగం లేదు దానివల్ల కాబట్టి అది రెండో మార్గము రెండు మార్గాలు అలా శాస్త్రం చెప్పింది కాబట్టి ఈ రెండు మార్గాలు ఉన్నాయి ఇంత తేడా ఉంది వివేక జ్ఞానం గలవాడికి ఆత్మ నేను కర్తను అనుకునేవాడికి ఇంత తేడా ఉంది క్రియాపథై పురస్ పశ్చాత్ అని వ్యాసమహర్షి శాంతి పురమంలో ఇంకోటి చెప్పాడు ధర్మరాజు గారు ఏదో ధర్మరాజు అర్జునుడు కూడా శ్రీకృష్ణుడు ఇలాగే చెప్పాడు కర్మయోగం ఎడవరా కొంతకాలం తర్వాత సన్యాసానికి కంగారు లేదని చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి అతని లక్షణం తెలుసుకున్నవాడు కాబట్టి అలాగే ధర్మరాజు గారికి కూడా వ్యాసుడు చెప్తాడు క్రియాపథశ్చైవ పురస్థాత్ యుద్ధం అదే అయింది కొంతకాలం నువ్వు ఎక్కువ పరిపాలన అయ్యి క్రియాపట ఆ తర్వాత ఆ పరీక్ష తిరుగుతున్నాడు ఇటువంటి అల్లరి చేస్తూ ఆటలు తిరుగుతున్నాడు మనవడం పరీక్షిత్ పిల్ల ధర్మరాజా గురించి పరీక్షిత్ మనవడం సో పరీక్షిత్ ఏనా అండి యా సో ఆ పరీక్షిత్తు కొంచెం యోగ్యమైన వయస్సు వచ్చి అతడు రాజ్యభారాన్ని వహించగలడు అన్న తర్వాత సన్యాసం పశ్చాత్ నువ్వు సన్యాసమే తీసుకున్నవు గాని ఉత్తర దిక్కు ప్రయాణం సన్యాసం అంటే ఉత్తరానికి పోవడం నువ్వు సన్యాసమే తీసుకుందు గానీ అని అలా బోధిస్తాడు కాబట్టి మనిషి యొక్క ఎదుగుదల మార్గంలో క్రియాపథ పొరుస్తారు కర్మయోగం ముందు సన్యాసం సన్యాసం అంటే కర్మ సన్యాసం ఆత్మనిష్ట ఆత్మజ్ఞాననిష్ట అది తరువాత ఆశ్రమరూప సన్యాసం అనే అభిప్రాయం కాదు సర్వకర్మ సన్యాసం అంటే కర్మలోనే విడిచిపెట్టి ఆత్మస్వరూప విచారానికి ప్రధానంగా ముందుకు వెళ్ళుట ఇది తర్వాత అని ఈ విషయాన్ని కూడా శాంతి పర్వంలో శ్రీకృష్ణుడు వ్యాసమహర్షి చెప్పి ఉన్నాడు కాబట్టి జ్ఞానులకు అజ్ఞానులకు ఒకే మార్గాన్ని బోధించడం తేడా ఉన్నది దర్శిష్యతి భగవాన్ ఈ తేడా విభాగము అంటే ఈ తేడా అంటే మనిషి యొక్క అభివృద్ధికి ఉపయోగించి తేడా ఇది కాబట్టి మనకు ఉండే స్థితిలో కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ఆ లక్ష్యాన్ని ఎదుర్కొండ పెట్టుకునే ఆత్మ అకర్త భోక్త అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనే లక్ష్యం వైపు ప్రయోగించటం లక్ష్యం ఉంటుంది కానీ జీవితంలో కర్మయోగాన్ని సృష్టిస్తాం మన కర్తవ్య కర్మలని పూచిగా నిర్వర్తిస్తూ నిష్కామంగా చేస్తాం చాలా వస్తుంది ఎలా చేయాలి కర్మలు అనేది కూడా భగవాన్ దర్శిష్యతి శ్రీకృష్ణుడు చూపిస్తాడు ఇదంతా వివరిస్తాడు ఒకసారి కాదు అనేక సార్లు శ్రీకృష్ణుడు గీతలో రిపీట్ చేస్తాడు రిపీట్ సేమ్ సెల్ఫ్ అగైన్ అండి ఎందుకంటే ఈ ఈ సత్యాలు ఉన్నాయి ఎంత సింపుల్గా ఉంటాయో ఎంత లోతుగా ఉంటాయంటే ఎప్పటికప్పటికి చేంజ్ అయిపోతూ ఉంటాయి ఎప్పటికప్పటికి వీడు సంసారంలో పడిపోతూ ఉంటాడు అందుకోసం ఎన్నిసార్లు చెప్పినా ఆత్మస్వరూపాన్ని అలా చెప్తూ ఉంటారు ఆత్మాకర్త అని చాలాసార్లు చెప్తాడు అని శంకరులు ఓసారి మీకు దృష్టాంతంగా కొన్ని వాక్యాలు చూపిస్తున్నారు రా వాక్యాలే అతత్వ విత్త అహంకార కర్తాహమిత్ తత్వము తెలియనివాడు తత్వవిత్ అంటే తత్వము తెలిసినవాడు నా తత్వవిత్ అతత్వవిత్ ఆంధ్రదర్శ అవవి ఆత్మస్వరూపమును తెలియని వాడు వాడు ఎలా ఉంటాడు అహంకార విమూఢాత్మ కర్తను నేనే అహంకరోమి కర్తను నేను అని వ్యామోహమును పొందిన బుద్ధి కలిగి ఉంటాడు ఆత్మ అంటే బుద్ధి విమూఢాత్మ సచిదానంద ఆత్మ కాదు విమూఢ అంటే వ్యామోహమును పొందిన వ్యామోహము అంటే డెల్యూడెడ్ డెల్యూషన్ భ్రాంతి పడినటువంటి కలిగి ఉంటాడు కలిగి ఉండి కర్తాహమితి మన్యతే నేనే కర్తను అని ఈగో తోటి ఐడెంటిఫై అయ్యి దేహాభిమానంతో ఈగో తోటి ఐడెంటిఫై అయ్యి నేనే కర్తను అని భావన చేస్తూ ఉంటాడు ఒక చోట వాక్యం చెప్పాడు తత్వ హంకరోమి సో తత్వవేత్త తత్వము ఆత్మస్వరూపము తెలిసిన వాడు స్పష్టంగా కర్తను నేను కాను అనే జ్ఞానంలో నిలిచి ఉంటాడు అని ఇంకో వాక్యం తత్వ విత్తు మహాబాహో అని వస్తుంది ఆ శ్లోకాలు మీరు చూసుకోండి అక్కడ వస్తాయి అనే మనసా సన్యస్యాస్ అలాగే ఇంకో కొటేషన్ ఇవన్నీ రాబోతున్నాయి సర్వకర్మాని సన్యస్య అన్ని కర్మలని విడిచిపెట్టేసి ఎలాగో విడిచిపెట్టేసి మనసా సన్యస్య నేను మీకు మనం చేశాను వీరులానే విడిపెట్టేయాలంటే విలువ పెట్టినట్టు కాదు మనసా సన్యస్య దాని స్థానంలో ఇప్పుడు మా మిత్రుడు ఒకడు ఉండేవాడు ఏమన్నా అంటే నేను ఇప్పటి నా అంతటి గొప్పవాడు ఎవడో ఉండడు ఎందుకంటే నేను ఇప్పటికీ ముప్పై సార్లు సిగరెట్లు మానేశాను అని ఒకసారి రెండు సార్లు ముప్పై సార్లు మానేసాడు సిగరెట్లు అది మానేసినట్టు కాదు మళ్ళీ తెచ్చుకుంటూ ఉన్నాం సిగరెట్ ప్యాకెట్ పారేయడం ఓ రోజు రెండు రోజులు అయ్యేదో ప్రపంచం అంతా శూన్యమైపోయినట్టు అనిపిస్తుంది మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటూ ఉన్నాం ఒకటి లెక్క ఒకసారి మానేసాడు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఏదో ఉత్సాహం వచ్చి మళ్ళీ పారేసి నేనంటా నువ్వు పారాయొద్దు ఎందుకు పారాయడం నువ్వు సిగరెట్ ప్యాకెట్ పారేయడం ఎందుకు మళ్ళీ మళ్ళీ కొనియ్ది మహాభాగ్యానికి పారేయడం ఎందుకు అది అలాంటి పెట్టు దాన్ని ఇండితో ఉండని జేబులో ఉండని కీప్ ఇట్ ఉంది పాకెట్ మళ్ళీ బయటెందుకు పాకెట్లో పెట్టుకుని పెట్టుకుని మనసా సన్యస్య నువ్వు మనస్సుతో దాన్ని పరిత్యాగం చేయి అది నువ్వు జేబులో పెట్టుకున్నా నష్టం లేదు పెట్టుకోకపోయినా నష్టం లేదు అది చేయలేకపోతే ఎక్కడున్నా ఒకటే జేబులో ఉన్నా ఒకటే కుట్టులో ఉన్నా ఒకటే వీటి కుట్టులో పెరిగికెళ్ళి కాబట్టి మనసా సమస్య మనస్సుతో సర్వకర్మలను త్యాగం చేయాలి ఎలా త్యాగం చేయాలి పని మానేసి కాదు కర్మలని చేసుకో చక్కగా వంట అది శుభ్రంగా ఉండేసి అందరికీ వడ్డించేసి ఈ వీళ్ళందరినీ నేనే పోషిస్తున్నాను నా వల్ల వీళ్ళు భోజనం చేస్తున్నారు అనే వ్యామోహం పెట్టుకోకుండా పరమేశ్వర అర్పణ విశ్రాంతిగా ఉండిపోతుంది వంట కాకపోతే పని మరో కాబట్టి మనసా శ్రీకృష్ణార్పణ వస్తువును వాక్యం ఉంటుంది ఒకసారి శ్రీకృష్ణార్పణ ఉంటే ఇంకా దాంతో మనకి సంబంధం కాదు కర్మ వచ్చి మిమ్మల్ని పట్టుకోదు ఎందుకంటే కర్మ అయిపోతూ ఉంటుందండి అలా కర్మ చేయగానే అయిపోయింది అంటే అక్కడికి కర్మక్షణికం ఏది కర్మ ఎక్కడ ఉంది ఇప్పుడు హోమం చేశారు కృష్ణాశ విష్ణవయ స్వాహ అన్నారు విష్ణువైదన్నది అయిపోయింది కర్మ ఇంకేది కర్మ ఏముంది అక్కడ అది వచ్చి మిమ్మల్ని పట్టుకోవడానికి మీరు దాన్ని పట్టుకుంటారు ఆ కర్మను చేసిన నేనే దాని ఫలం నాకు ఎక్కడొస్తుంది అది అలా పట్టుకుంటాడు కర్తృత్వ భోక్తృత్వాల్లో పట్టుకుంటాడు సో అలా పట్టుకోవడం పేరే కర్మ కర్మఠ అంటే అదే మనసా సన్యస్య ఏదో హోమం చేశారు మంచిది అయిపోయింది ఇంకా దాంతో పెట్టుకోవద్దు కాబట్టి నేను మొట్టమొదటి ఒకళ్ళు నాకు సలహా ఇచ్చారు మీరు వారం రోజులు కనుక ఎక్కడైనా గీత పాఠం చెప్తే వారం రోజులు దానికి ఒక నెంబర్ ఇవ్వండి గీతా జ్ఞాన యజ్ఞము నెంబర్ ట్వంటీ ట్వంటీ అలాగే భాగవత సప్తాహం కనుక మీరు ఎక్కడైనా చేస్తే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ అలాగే నెంబర్లు ఇచ్చుకుంటూ పోవాలి మీరు అలా బయోడేటా డెవలప్ అవుతుందని ఒక ఆయన కూడా హెల్ప్ చేస్తున్నాను నేను ముందు నాకు అనిపించింది అవును మరి ఆర్గనైజ్ చేసుకొచ్చు ఒక డైరీ పెట్టుకుని నోట్ చేసుకుంటూ అంతా ఒక సిస్టమ్ కింద పెట్టుకోవచ్చు ఏముంది మంచిగా కంప్యూటర్లో కూడా ఇంటర్డ్యూస్ చేసుకోవచ్చు టైప్ చేసి కానీ మళ్ళీ వెంటనే డౌట్ వచ్చింది అబ్బో ఇది కర్తృత్వాన్ని పెంచి ఇట్లా ఇది అని డౌట్ వచ్చి ఆ క్షణంలోనే నేను రాశాను మొట్టమొట రెండు మూడు రాసి వెంటనే అచీవ్ అవకాశం ఎందుకంటే గీత పాఠాన్ని ఎన్నిసార్లు చెప్పాము ఎన్ని వారాలు చెప్పాము చెప్పాము ఈ లెక్క వేసుకుంటూ ఉంటే ఇది మనం చేసిన కర్మ అనే ఒక భావన నిర్మాణం అవుతుంది మనసా సన్యస్య ఇంకా ఇంతకుముందు మనం చేసిన కర్మ అలా రాసుకొని గుర్తుపెట్టుకోవడం ఇది పొరపాటు మనం ఎక్కడ చూసాం ఈశ్వరుల యొక్క అనుగ్రహానికి నడిచింది అంటే మనసా సన్యస్య ఆస్ మనస్సుతో సన్యసించిడేం చేయాలి ఏం చేయరు ఆస్తి ఉండాలి కానీ మనస్సు ఇటోటో లాగి ప్రయత్నం చేస్తుంది దాని మీద నియంత్రణ ఉండాలి వశీ అని ఆ శ్లోకం అది అనేక సందర్భాల్లో శ్రీకృష్ణుడు ఇంకా ఇవన్నీ చెప్పబోతున్నాడు ఇది వ్యవస్థ చేశారు ఇది కర్మయోగము జ్ఞాన యోగము ఆత్మకర్త ఈ సత్యం తెలియని వాడికే కర్మలు అని ఇదంతా వ్యవస్థ బాగా చేశారు ఈ సందర్భంలో పండితం కొందరు చెప్తున్నారు ఇలాగా పండితం మన్యాహ పండితులు కాదు పండితం మన్యాహ పండితం ఆత్మానం అనుతే ఇది పండితం మన్యహ నేను పండితుణ్ణి అనుకునేవాడు అంటే పండితులు కాదు పండిత పండితుడు కాకపోవడం తప్పు కాదు విద్వాంసుడు అందరూ కానక్కర్లేదు అందరూ చదువుకోనక్కర్లేదు చదువుకోకుండా చదువుకున్న వాడిని అని అనుకుంటేనే ప్రమాదం ఇప్పుడు వాడికి ఏమీ తెలియదు వాడికి తెలుసున్నది సున్నా ఆ సంగతి నాకు తెలుస్తూ ఉంటుంది ఎంత స్పష్టంగా తెలుస్తూ ఉంటుందంటే ఒక్క నోటం పట ఒక్క వాక్యం పలికేప్పటికీ ఇతగాడికి ఏమీ తెలియదు అని మనకు కానీ అతను చాలా గంభీరమైన వేషం వేసుకుని ఉంటాడు బాహ్య చిహ్నాలు చాలా గంభీరంగా ధరిస్తాడు తర్వాత చుట్టూ కొంత పేరఫెలి ఉంటుంది జనమేమో అతను ఉపదేశిస్తాడని మనం ఉపదేశం తీసుకుంటామని ఎదురు చూస్తూ ఉంటాం ఇది పరిస్థితి అంత దురదృష్టకరమైన పరిస్థితి అదే కానీ లోకం అంతా నడుస్తూ ఉంటుంది పండితం కొంతమంది పండిత మన్యులు ఇలా చెప్తున్నారు ఇది ఒక్క మాట దయచేసి రెండు దృశ్యాలు